కీర్తన రెండు వందల అరవై తొమ్మిది సత్యము సేయగవత్ను సర్వేశ్వరయీ మాటకు నిత్యము నీవేరుగుతునేమి నెరగచు మీ సులభుడవదువు ఒక మరి చూడగ దుర్లభుడవవు తలపింతువు మరపింతువుతగ ప్రాణములో నుండి అక్షరముల పరగనవే వ్రాయింతువు వెలయగని వే వెలిగా వేరొకటినే చేయజమీ వనరగ పూజలు గొంతువు ఒక్కొక్క పరిమానుదువటు కనుమూయింతువు నిదురల కడు మేల్కొలుపుదువు ఘనముఘన చేతువు కరుణతో జ్ఞాని చేతువు నను పుట్టించితి నీవే నాకాపని కాదు సుమీ నాలో నుండువు ఒక పరి నగివెంకటగిరి నుండువు పాలింతువు లాలింతువు భవమీడేరింతువు పోలింప సంసారి చేతువు भुविनी दास कलमुर्मुनी नीवे कपटमुने रुमी